బ్రమస్పత ఆన శృణోదసాదన శ్రీమహాగణాధిపతరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే కృ పరంపరా జ్ఞేయస్ స నిత్యసీ యో నద్వేష్ినకాక్ష నిర్ద్వందో హి మహాబాహో సుఖం బంధాముచ్య భాష్యం జ్ఞేయే జ్ఞాతవ్య సకర్మయోగి నిత్య సన్యాసి ఇప్పుడు ఆ కర్మయోగి నిత్య సన్యాసి ఎందుకంటే కర్మయోగము కర్మ సన్యాసము ఈ రెండింటిలో కర్మయోగము శ్రేష్టమైనది అని చెప్పారు కదా కాబట్టి ఇప్పుడు ఆ కర్మయోగము ఎందుకు శ్రేష్టమైనది ఇప్పుడు నిరూపిస్తున్నారు కాబట్టి కాదా ఈ కర్మ సన్యాసం చేసి ఆశ్రమ రూప సన్యాసం తీసుకున్నవాడు కథాచిత్ సన్యాసి అంతవరకు గృహస్థగా ఉండి అప్పుడు వెళ్ళి సన్యాసం తీసుకున్నాడు మంచితే దాని గురించి తత్వేం కాదు కానీ సన్యాసం తీసుకుని యమనియమాదులతో నివృత్తిపరాయణుడుగా ఉండడం చేతగాక ప్రవృత్తి గృహస్థాశ్రమంలో ఉండే ప్రవృత్తి లేకపోతే పూర్వాశ్రమంలో ఉండే ప్రవృత్తే అధికమై చాలా ప్రవృత్తిశీలంగా జీవించేటువంటి పద్ధతి ఏదైతే ఉంటుందో జ్ఞానికి ప్రవృత్తి నివృత్తి రెండో ఒకటే ఎందుకంటే ఆత్మకర్త కాదనే విషయం తెలుసుంటుంది కనుక ఆ విషయం తెలియని అజ్ఞాని అంటే ఆత్మస్వరూపం యొక్క సాక్షాత్కారం లేనివాడు వెళ్ళి కర్మ సన్యాసం చేసి సన్యాసం తీసి కూర్చున్నాడు అనుకోండి నివృత్తిశీలంగా గడిపితే అంతఃకరణ శుద్ధి తద్వారా జ్ఞానము మోక్షము సిద్ధిస్తాయి అంటే సందేహం మార్గం మంచిదే అది కొంతమందికి సూటపుల్ గానే ఉంటుంది కానీ కొంతమంది ఏం చేస్తారంటే ప్రవృత్తి పరాయణులుగా బతికేస్తారు ఎంత ప్రవృత్తి అంటే ఇంకా విపరీతమైన ప్రవృత్తి ఇప్పుడు సన్యాసం తీసుకుని నేను ఇది రక్షిస్తానో అది రక్షిస్తానో అంటే ఎలక్షన్స్లో పోటీ చేశారనుకోండి ఎంత ప్రవృత్తి అది ప్రభుత్తే నివృత్తే ఎలక్షన్స్లో పోటీ చేయటం పెద్ద ప్రవృత్తి అది అంతకంటే ఆ రకమైన సన్యాసం తీసుకుని కర్మలన్నీ మానేసి ఈ నిత్య కర్మలన్నీ మానేసి ఇంకేవో కర్మలు పిచ్చి పిచ్చి కర్మలు లేకపోతే గొప్పవని భ్రమపడ్డ కర్మలు చేసుకుంటూ కాలక్షేపం చేయడం కంటే గృహస్థాశ్రమంలో ఉంటూ కర్మానుష్ఠానం చేసుకోవటమే మంచిది కర్మానుష్ఠానం కూడా ఎలా చేయాలి రాగద్వేషాలకు అతీతంగా నిష్కామంగా చేయాలి కాబట్టి అది నిత్య సన్యాసం కామన అనే దాన్ని నిరంతరము దూరంగా పెట్టడం నిత్య సన్యాసం కాలేదు అది సో ఎప్పుడోసారి ఋషికేశ్ హరిద్వారో వెళ్ళినప్పుడు సన్నీటి స్నానం గోదావరిలో వచ్చి గంగలో సన్నిహిత స్నానం చేయడానికేనో రోజు సంవత్సరం పొడుగునా వెన్నీటి స్నానం చేసి గో ఒక్కసారి సన్నీతి స్నానం చేస్తాడు అతి కష్టం లేదు సంవత్సరంలో ఒక్కపూట ఉపవాసం ఉంటాడు జన్మానికి శివరాత్రి అని రోజు సన్నీటి స్నానం చేసి ఎవరికి తేడలేదు కాబట్టి ఈ కాదాచిక్క సన్యాసం అంటే ఓసారి గుండె దటవు చేసుకుని వెళ్ళి హరి హర సన్యాసం కూర్చుక్కారట అలా కాకుండా నిత్యము నిష్కామంగా గృహస్థిగా ఉంటూ జీవించటం చాలా గొప్ప విషయం ఒక గివన్ సిచ్యువేషన్లో ఇట్ ఈస్ సుపీరియర్ మరి ఇక్కడ పరిస్థితి అదే ఇక్కడ నిత్య సన్యాసిగా ఉండేటువంటి ఆ కర్మయోగి వాడు నిత్య సన్యాసి కామనారహితంగా కర్మలను అనుష్ఠించే కర్మయోగి ఎవరతను యహ నేష్టి దేని ద్వేషించడు దేనిని కాంక్షించడు నాకు ఫలానాది కావాలి అని కాంక్షించడు నాకు ఫలానాది వద్దు అని ద్వేషించడు అంటే మూర్ఖంగా ఉంటాడని మాత్రం మీరు అనుకుంటుంది మూర్ఖంగా ఉంటాడని కాదు ఒకప్పుడు జ్ఞానిని పిల్లవాడితో పోలుస్తారు బాలుతో పోలుస్తారు ఇప్పుడు ఉయ్యాలలో పిల్లవాడు ఉంటాడు శిశువు ఉంటుంది ఆ శిశువు దేనిని కోరుతాడు దేనిని వ్యతిరేకిస్తాడు దీన్ని కోర దేన్ని వ్యతిరేకిస్తాడు బాధ అంచేతనే శిశువు ఆనందంగా ఉండగలుగుతాడు ఇప్పుడు దేనిని కోరుటలేదు దేనిని ద్వేషించట లేదు అంటే అర్థమేటో తెలిసిన వాట్ ఈజ్ ఉన్నది ఉన్నదానితోటి విరోధమేమీ లేదని అర్థం ఉన్నదానితోటి వైరుధ్యమేమీ లేదు విరోధమేమీ లేదు మనకి ఉన్నదానితో విరోధం ఇప్పుడు వర్షం కురుస్తుందనుకోండి ఆ వర్షం ఆ వెదర్తో మనకి విరోధం వాతావరణం ఇలా ఉండకూడదు ఇంకోలా ఉండాలి దాంతో విరోధం ప్రతిదానికి విరోధమే విరోధం కోసమే పుట్టేరా అన్నట్టుగా ప్రతిదానికి విరోధమే ఎండ కాస్తే విరోధం ఎండ కాయకపోతే విరోధం ట్రాఫిక్ ఎక్కువైతే విరోధం ట్రాఫిక్ లేకపోతే విరోధం అన్నిటికీ విరోధం సో ఇప్పుడు ట్రాఫిక్లో వెళ్తూ ఉంటారు ట్రాఫిక్ జామ్ వస్తుంది అప్పుడు మనం ట్రాఫిక్ జామ్ని విరోధిస్తాం వీ అపోజిట్ వీ రిజెక్టెట్ మెంటల్గా దాన్ని రిజెక్ట్ చేస్తాడు అంచేతనే ట్రాఫిక్ జామ్లో ఉన్నవాడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు ఉడికిపోతూ ఉంటాడు లోపల ఎందుకని ఆ ఉన్నదాన్ని విరోధిస్తున్నాడు కాబట్టి అలాగే ట్రాఫిక్ జామ్లో ఉన్నవాడు చక్కగా పుష్పమోహన సంచిలో వేసుకుని ట్రాఫిక్ జామ్లోకి రాగానే పుష్కరి తీసి హాయిగా చదువుకుంటున్నాడు అనుకోండి ఇది బాగుంది అవకాశం లేకపోతే కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకున్నాడు అనుకోండి ఏదో ఒకటి సంథింగ్ లేకపోతే నాలుగు నాలుగంటి బుక్ కూడా చేస్తారంటే ప్రూఫ్ రీడింగ్ కాగితాలు సంచిలో పెట్టుకుని ఆ టైంలో ప్రూఫ్ రీడింగ్ చదువుకూడవుతా అని ఈ లోపల ట్రాఫిక్ క్లియర్ అయిపోతుంది అబ్బో అప్పుడే క్లియర్ అయిపోయిందా అని మనం అడిగి ఉన్నదాన్ని నేను వ్యతిరేకించనుకో వాట్ ఈజ్ దాన్ని వ్యతిరేకించకూడదు అది ఏం సామాన్యమైన విషయం అండి ఉన్నదాన్ని వ్యతిరేకించకపోవటంలో ఎంత శాంతి ఉంటుంది యోనద్వేష్టి నాకాంక్ష దీని మీద ఒక పెద్ద ఫిలాసఫీ ఉన్నది ఉండాల్సినది వాట్ షుద్ది వాట్ ఈజ్ వాట్ షుడ్ది ఉన్నది ఉండాల్సినది జుట్టుకి వెళ్ళబడిందనుకోండి ఉన్నది జుట్టు నల్లగా తుమ్మిదల రెక్కల్లాగా ఉండాలి అది ఉండాల్సినది ఇది ఉన్నది అది ఉండాల్సింది ఎంత విరోధం వచ్చేసిందో చూడండి ఉన్నదాని విరోధించితే కదా దీనికి మరో వ్యవస్థ చేయడం నేను నెంబర్ ట్వంటీ టూ ఒక హైవే మీద వెళ్తూ ఉండేవాడి పెన్సిల్వేనియాలో ఎప్పుడు ఆ హైవే మీద వెళ్ళినా ఒక పెద్ద బిల్ బోర్డు కనపడింది ఆ బిల్ బోర్ పెద్ద అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఉంటాయి కదా దాంట్లో ఒక మనిషి బాల్డ్ హెడ్ అంటే హెయిర్ లైన్ అంట ఇది హెయిర్ లైన్ ఇది వెనక్కిపోయింది హెయిర్ లైన్ వెనక్కి వెళ్ళింది వాటర్ లైన్ వెనక్కి వెళ్ళినట్టుగా ఇప్పుడు వరద తీసేస్తే వాటర్ లైన్ వెనక్కిపోతుంది కదా అలాగే హెయిర్ లైన్ వెనక్కిపోయింది అండ్ వాడేమో సర్జరీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు హెయిర్లు పట్టుకొచ్చి ట్రాన్స్ప్లాంట్ చేస్తారు అదే సర్జరీ చేయించుకుంటాడు సర్జరీ చేయించుకోకముందు సర్జరీ చేయించుకున్న తర్వాత పెద్ద ఫోటోగ్రాఫ్లు వేస్తాడు ఎసుకెండర్ అడ్రస్ కూడా మనం కూడా అలా తయారవచ్చాం ఉన్నది ఉండాల్సినది అది అది బిల్బోన్ వాట్ ఈజ్ వాట్ షుడ్ బి సపోజ్ నన్ను ఎవడన్నా అడిగేటప్పుకోండి హెయిర్లైన్ ఎక్కడిపోయింది ఏమిటి దీన్ని ఏం చేద్దాం ఏమీ చేయొద్దు అలాగే ఉంచుదాం ఏం దానికి అలా బాగులేదు కదా బాగులేదని ఎవడు చెప్పాడు ఇదే బాగుంది ఉన్నదేదో అదే బాగుంది అప్పుడు ఇంకా వాడు నిత్య సన్యాసి ఒకప్పుడు ఏమనిపిస్తుందంటే సరే పోనీ హెయిర్ లైన్కి వీటికి సింపుల్ దృష్టాంతాలు వాటిని ఏదో కింద మీద పడి ఏదో గీత చదువుకున్నందుకు వాటిని అంగీకరించామండి వాటిని యాక్సెప్ట్ చేశాం కొన్ని ఉంటాయి వాటిని ఎలా యాక్సెప్ట్ చేస్తారు వాటిని యాక్సెప్ట్ చేయడం కుదరదు చెప్పండి దృష్టాంతం అంటే చెప్పండి యాక్సెప్ట్ చేయడం కుదరద దృష్టాంతం అని అంటే డైవర్స్ డైవర్స్ యాక్సెప్ట్ చేయబోయా డైవర్స్ వాళ్ళ అమెరికాలో ఫిఫ్టీ పర్సెంట్ డైవర్స్ కేసులే ఫిఫ్టీ కూడా కాదు అవి అన్ని డైవర్స్ కేసులే ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్న వాళ్ళు డైవర్సిడ్ పీపుల్ జూనియాని సంవత్సరం క్రితమే డైవర్సి పిచ్చుకునే ఇప్పుడు ప్రెసిడెంట్గా ఎలక్ట్గా కంటాలు పడుతున్నాడు అన్ని డైవర్సి కేసులు ఒకటి కాదు రెండు కాదు పదిలో ఆరుగురు డైవర్స్ కేసులు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా ఏమిటి మహాభాగ్యం యాక్సెప్టెడ్ ఓకే ఐ యాక్సెప్టెడ్ ఏమైంది అది వాట్ హ్యాపెన్ టు ఇట్ అది మమ్మల్ని ఇంకా హింస పెట్టలేదు కదా అయిపోయి దాన్ని యాక్సెప్ట్ చేయడంలో నష్టమేమొచ్చింది యాక్సెప్ట్ చేయగలగాలి ప్రదే యోనద్వేషణ ఆకాంక్షత ఏంటని ఇచ్చేసం చేసి తర్వాత మనం ఏదో కష్టపడి పనిచేస్తాం ఎదురువాడు రికగ్నైజ్ చేయడు వాడు రికగ్నేషన్ లేకపోవటం అది యాక్సెప్ట్ యాక్సెప్ట్ ఐ యాక్సెప్టెడ్ ఎవడో తిడతాడు మన ఐ యాక్సెప్టెడ్ యాక్సెప్ట్ బట్ బిడ్ డే ఇన్విటేషన్ ఇస్తారు స్టేజ్ మీద కూర్చోబెడితే మైక్ ఇవ్వరు ఉపన్యాసం చెప్పనివ్వరు మన ఇంకోటి చెప్పేస్తాడు మనలో సుమం భూయాతను యాక్సెప్ట్ చేశారనుకోండి మీరు నిశ్చింతగా కూర్చొని అక్కడే కొనుక్కుపట్లు పట్టి రావచ్చు హ్యాపీగా యాక్సెప్ట్ చేసేయటం ఇలాంటి అంటే పనులండి అవన్నీ యాక్సెప్ట్ చేస్తామండి అహంకారం లేదు మమకారం లేదు అన్నీ యాక్సెప్ట్ చేస్తాం రోగం వస్తే యాక్సెప్ట్ చేయటం ఇలాగా నేను రెండు ఆల్టర్నేటివ్స్ చెప్తాను ఏది బాగుంటుందో చెప్పండి ఓ రోగం వచ్చింది దీన్ని యాక్సెప్ట్ చేస్తే బాగుంటుందా చేయబోతే బాగుంటుందో మీరు చెప్పండి చేస్తేనే బాగుంటుంది షుగర్ వ్యాధి వచ్చిందండి అదేమో ఎక్సర్సైజ్ చేసినా యోగా వేసినా పోదు కొన్ని పోతా చాలా మందికి పోతాయి కొన్ని పోదోట ఏదో జెనెటిక్ షుగర్ వ్యాధి ఉంటుంది ఎక్సర్సైజ్కినూ యోగాకి పోతుంది అప్పుడు ఏం చేయాలి దాన్ని ముందు యాక్సెప్ట్ చేసేయాలి యాక్సెప్ట్ చేసేస్తే అది వ్యాధి ఎప్పుడవుతుందో తెలిసినా దాన్ని మనం రిజెక్ట్ చేసినప్పుడే వ్యాధి అవుతుంది యాక్సెప్ట్ చేశారనుకోండి అప్పుడు దానికి చేయాల్సినవి కొన్ని ఉంటాయి ఇప్పుడు వర్షం పడుతోంది యాక్సెప్ట్ చేయకుండా తిరిగితో కూర్చుంటే ఉపయోగం ఏంటి యాక్సెప్ట్ చేయని ముందు స్వీకరించండి ఓకే స్వీకరించాము మరి బయటకు వెళ్తే తడిసిపోతాం కదా అంటే అవును మరి కాబట్టి గొడుగు వేసుకుని బయటకు వెళ్ళు యాక్సెప్ట్ చేయడం అంటే అలా ఉంటుంది అలాగే డయాబెటీస్ వచ్చింది ఐ యాక్సెప్టెడ్ ఐ యాక్సెప్టెడ్ అంటే ముందు ఫస్ట్ ఐ యాక్సెప్టెడ్ యాక్సెప్ట్ చేసేసి ఇప్పుడు ఏం చేస్తాము అదైతే దానికి ఏదో చేయాల్సినవి ఏమో ఉంటాయో అని ఏదో ఫుడ్ హ్యాబిట్స్లో కొద్దిగా మార్పులు చేర్పులు ఉంటాయి సో నేను ఉన్నంతకాలం ఆ డయాబెటీస్ ఈ దేహం ఉన్నంతకాలం డయాబెటీస్ ఉంటుంది ఉండనివ్వండి దీనికోసం పెద్ద విషయం ఏమైంది పోతుందంటే ఏదో ప్రయత్నం చేసి పోగొడతాం అది పోదండి అలాగే ఉంటుందంటే ఇక దాన్ని యాక్సెప్ట్ చేస్తే పోయింది కదా యాక్సెప్ట్ చేయాలి వ్యాధిని యాక్సెప్ట్ చేయాలి క్యాన్సర్ వ్యాధిని యాక్సెప్ట్ చేస్తే అది దానివల్ల కలిగే దుఃఖం తక్కువ ఫిజికల్ పెయిన్ మాత్రమే ఉంటుంది యాక్సెప్ట్ మెంటల్గా ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తామో దానివల్ల కలిగే మానసిక దుఃఖం పది రెట్లోనూ ఫిజికల్ దుఃఖం ఒక ఒక శాతం అటు తొంభై తొమ్మిది శాతం ఉంటుంది అయితే ఫిజికల్ దుఃఖం పది శాతం మానసిక దుఃఖం తొంభై ఉంటుంది యూ యాక్సెప్ట్ ఇడ్ యూ యాక్సెప్ట్ వాట్ కమ్స్ స్టాక్ మార్కెట్లో డౌన్ అవుతుంది యూ యాక్సెప్టెడ్ ఓకే ఈ స్టాక్ విలువ దీని ఖరీదు నిన్న కాగితం ఉంటుందో ఒక ఆగితం కిలకాయత మీద అది మనం ప్రింట్ చదువుతా ఉంటే కూడా అర్థం కాకుండా చాలా చిన్న చిన్న చీమలు పలుకున్నట్టుగా ఉంటాయి ఎక్స్ట్రాలు అదంతా వేసి ఉంటుంది అక్కడేదో ఒక వేగంగా ఉంటుంది వంద వంద వెయ్యి స్టా వాడు ఉండదు వెయ్యి యూనిట్లని వేస్తాడు వెయ్యి యూనిట్లో వెయ్యి స్టాకులో ఉన్నాయి నాకు అని తెలుస్తుంది ఆ కాగిత ముక్క చూసుకుంటే ఎంత ఖరీదు యూనిట్ ఆరు వందలు యూనిట్లు అంటే దీని విలువ అరవై రూపాయలు ఈ కాగిత విలువ అరవై రూపాయలు ఓకే ఖుష్ రాత్రి పడుకుని నిద్రపోయాడు మొన్నడు పొద్దున్న లేచాడు ఈ కాగితం మొక్క విలువ ఇప్పుడు అరవై వేలు కాదు ముప్పై వేలే అని తెలిసింది వీడికి ఈ ఏడుస్తూ ఆ కాగితం ముక్క అలాగుంది ఇప్పుడు ఈ అరవై నిన్న అరవై వేలు జేబులో లేవు ఈవేళ ముప్పై వేలు ఏదో ఉరికే భావన తప్ప యాక్సెప్టెట్ ఓకే ఐ యాక్సెప్టెడ్ ఐ యాక్సెప్టెడ్ ఫినిష్ కాబట్టి ఉన్నదాని యాక్సెప్ట్ చేయటం ఉన్నదానితో విరోధించకపోవటం ఉన్నదాని విరోధిస్తే జీవితాన్ని దుఃఖమయం చేసుకున్నట్టు అవ్వలేదు అలా ఎవడైతే ఉన్నదాని విరోధించడో వాడు న్వేష్టి నా కాంక్షతి కాంక్షతి అంటే ఉన్నదాని విరోధించిన కాంక్షతి ద్వేష్టి కూడా ఉన్నదాని విరోధిస్తున్నాడని తెలుస్తూనే దాన్ని కూడా విరోధించకుండా యాక్సెప్ట్ చేస్తేవాడు నిత్య సన్యాస అయిపోతాడు చిత్త త్యాగ ఏవ సంసార త్యాగ మనస్సులో ఉండే కామనా ద్వేషము రెండింటినీ ఛాలెంజెస్ పారేయటం ఉన్నదాని యాక్సెప్ట్ చేసేయటం అంటే వాట్ యూ హ్యావ్ టు డూ యూ హ్యావ్ టు డూ నేను చేయాల్సింది మానేయమంటలేదు ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయమంటున్నా ఇప్పుడు ఇక్కడ గోడ అడ్డుగా ఉంది ఈ గోడని యాక్సెప్ట్ చేయలేదనుకోండి ఏం చేయాలి నేను వెళ్ళి ఆ గోడని వెళ్ళి కొట్టుకోవాలి తనతోటో భుజంతోటో దాన్ని కొట్టాలి అనవసరం కదా ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయటం ఇంకా లేదండి దాన్ని మనం బాగు చేస్తే మంచిగా ఉంటుందంటే ఓకే గో హెడ్ అండ్ డూ ఎయిట్ యాక్సెప్ ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయాలి ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయలేదని కొన్ని ఏం చేస్తారా ఉన్నదాన్ని విరోధిస్తారు ఉన్నదాన్ని విరోధిస్తే దానివల్ల మనస్సుకి దుఃఖమే తప్ప ఇంకేమో శారీరకమైన పెయిన్ ఉంటుంది మానసికమైన పెయిన్ గురించి చెప్పాను మానసికమైన పెయిన్లన్నీ కూడా మనం యాక్సెప్ట్ చేయగలిగితే పోతుందండి ఆ పెయిన్ తగ్గిపోతుంది యాక్సెప్ట్ చేయగలుగుతా ఇప్పుడు మీకు లోకంలో కొంతమంది దురదృష్టవంతులు కొన్ని కొన్ని దురదృష్టాలు ఉంటాయి ఏదో ఒక అమ్మాయికి స్కిజ్ ఫ్రీనియా ఉంది అది తగ్గదు పెట్టదు ఎన్ని ఇచ్చినా అలాగే ఉంది తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేశారంటారా లేదంటారా యాక్సెప్ట్ చేశారు ఎందుకంటే ఉన్నది అండి ఆ ఉన్నదాన్ని యాక్సెప్ట్ ఆ మనిషి బతుకున్నంత కాలం ఆ సమస్య ఉంటుంది సో యాక్సెప్ట్ చేయటం మరి యాక్సెప్ట్ చేయబోతే ఏం చేస్తారు ముందు వేయించాలి మందు వేయించినా అలాగే ఉందండి పరిస్థితి మందు వేయించిన తర్వాత మాటే చెప్తున్నాను నేను ముందు వేయించొద్దని నేను అంటలేదు ముందు వేయించాక మందులు మాకులు అన్నీ అయిపోయాయి ఆ పరిస్థితి ఇంప్రూవ్ కాలేదు అలాగే ఉంది ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు హార్ట్లు ఉంటుంది అరవై నా దగ్గరికి వచ్చారు ఒక ఆయన ఏమంటే బైపాస్ సర్జరీ చేయించుకోమంటారా చేయించుకోద్దంటారా అని అడిగారు ఆయన మన సలహా నేను అన్నాను వివరాలు ఏమి అడగక మీకు నేను సలహా చెప్తున్నాను వద్దని చెప్పాను అని వద్దని చెప్పి అప్పుడు అనుకున్నా అయ్యో అలా చెప్పి నేటిచ్చిగాను కొంచెం కొంచెం ప్రాసెస్ కాన్స్ చూసుకోవాలి కదా అని ఆగండి ఆగని చెప్పండి వేయండి కాగితం మీద వేయండి చేయించుకున్నది చేయించుకున్నది మధ్యలో గీత గేయండి వన్ వేయండి వాట్ ఆర్ ది బెనిఫిట్స్ వాట్ ఆర్ ది లాసెస్ వేయండి వేసి ఏవో వేశారు బైపాస్ చేయించుకుంటే పదేళ్ళు ఎక్కువ బతకచ్చు ఇదైతే ఐదేళ్ళే బతుకుతాం ఇదైతే పదేళ్ళు బతుకుతాము రాయండి అది రాసేవుసారి రాసిన దాన్ని చూడండి అది చూసి ఇప్పుడు డిసైడ్ చేసేయండి పదేళ్ళు బతకడం కంటే ఐదేళ్ళు బతకడమే శ్రేష్టం కొట్కాలేయండి అది రెండు నెక్స్ట్ రెండేమిటి బైపాస్ చేసుకుంటే జాగింగ్ చేయొచ్చు బైపాస్లో జాగింగ్ చేయకూడదు రాయండి అది ఖైతం మీద రాసా జాగింగ్ వద్దు మామూలుగా నడిస్తే చాలు అది కూడా కొట్టేయండి మీరు చెప్పండి పాయింట్లో ఏం చెప్తారో చెప్పండి బైపాస్ చేయించుకుంటే సడన్గా చచ్చిపోవడం మనిషి చేయించుకోకపోతే సడన్గా చచ్చిపోతాడు రాయండిది రాసి మంచిది సడన్గా చచ్చిపోవడమే మంచిది కాబట్టి బైపాస్ వద్దు కొట్టేయండిది కూడా అన్నీ రాయడాలు కొట్టడాలు అయిపోయిన తర్వాత మేము ఏం తెలిసామంటే బైపాస్ అక్కర్లేదండి తెలిసా దీంట్లో రాసిన దాంట్లో బైపాస్ చేయించుకోకపోతే హార్ట్ ప్రాబ్లం పెర్సంటేజ్ హార్ట్ అటాక్ వచ్చే శాతం పర్సంటేజ్ అంతా చేయించుకుంటే వచ్చి శాతం ఎంత కూడా రాసింది చేయించుకోకపోతే ముప్పై శాతం పర్సంటేజీ చేయించుకుంటే యాభై శాతం ఇంకోటి మహాభై్యానికి వెళ్ళి జండి ఎందుకు వచ్చింది వైపసం హైదరా ఇంట్లో కూర్చుని రామకృష్ణ భాగవతం చదువుకోండి రాసపంచాధ్యాయ చదివితే హృద్రోగం పోతుందని ఉంది రాసపంచాధ్యాయ చదవండి హృద్రోగం పోతుందని ఉంది కాబట్టి ఉన్నదాని యాక్సెప్ట్ చేయటం అది అదొక కళ వాళ్ళనిత్య సన్యాసి అంట మానసికమైన దుఃఖాలు అయిపోయాయి ఫిజికల్ వ్యాధులు అయిపోయాయి ఇంకా ఫిజికల్ పెయిన్ ఉంది నొప్పి మంట నొప్పి దాన్ని ఏం చేయాలి యాక్సెప్ట్ చేయాలా కదా దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తామండి అది కష్టంగా యాక్సెప్ట్ చేశారా మీరు ఎప్పుడైనా యాక్సెప్ట్ చేస్తూ చూడండి ఒకసారి ఏమవుతుందా అది కూడా పరీక్ష చేయదగ్గదే మరి ఇప్పుడు గట్టిగా తలపోటు వచ్చిందనుకోండి వెంటనే మనం ట్యాబ్లెట్ వేసుకుంటాం ఓసారి ట్యాబ్లెట్ మానేసి దాన్ని అలాగా యాక్సెప్ట్ చేసి చూడండి ఏమవుతుంది అలా కళ్ళు మూసుకునే అలా అయితే నడుము వాల్చి ఆ తలపూట్ను అలా పరిశీలించి వాచ్ చేసి చూడండి ఏమవుతుంది ఏదైనా మరీ భరించలే వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకోండి వేసుకోండి పర్వాలేదు ఏదన్నా చూడండి ఆల్రెడీ మార్పు వచ్చింది కాబట్టి ఉన్నదాని రిజెక్ట్ చేయటం అన్నది రిజెక్ట్ రీసెంట్ రెండు స్టెప్స్ అవి ఉన్నదాని తిరస్కరించటము ఉన్నదాని విరోధించటము రెండు కూడా మహాదోషాలు వీటి వల్లనే మనం సంసారంలో బద్ధులమైపోతుంది ఉన్నదాని రిజెక్ట్ చేయొద్దు ఉన్నదాని విరోధించవద్దు ముందు రిజెక్ట్ చేసి తర్వాత విరోధించటం అన్ని స్టెప్స్ రిజెక్ట్ అండ్ రీసెంట్ రెండు చేయొద్దు మరి ఏం చేయబట్టారు ఉన్నదానితో రాజీ పడిపోవటం సంస్కృతం హిందీలో రెండు మంచి పదాలు ఉన్నాయి రాజీ నారాజ్యని రాజీ నుంచి నారాజ్యని వస్తుంది రాజీ కాకపోవడం పేరు నారాజ్యం రాజీ అంటే అంగీకరించడం నారాజ్యంటే కోపపడ్డం అంగీకరించకపోవడం అంతే రెండు నారాధ్య వద్దు రాజీ పడుకోవడం ఉన్నదానితో రాజీ పడుకోవడం వీడు కొడుకు ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పేస్ అవుతాడని అనుకున్నాము వాడు సెకండ్ క్లాస్లో పేస్ అయ్యాడు శుంభం వండర్ఫుల్ లెట్ ఇట్ బి ఉన్నదానితో రాజీ పడ్డాం నేను చూశాను ఒక ఘటన పదో తరగతి పరీక్ష రాసింది అమ్మాయి ఫెయిల్ అయింది పరీక్ష తండ్రి గారి దగ్గరికి వెళ్ళిన అన్నగారు పదో తరగతి పరీక్ష ఫెయిల్ అయ్యాయి అని కళ్ళ ముందు నీళ్లు పెట్టుకుంటే చెప్పాను చెప్పినప్పుడు ఆయన ఏమన్నారు వేరే పిల్ల ఎందుకు ఎందుకు ఏడుస్తావు మళ్ళీ పరీక్ష పేస్ ఏం ప్రమాదం లేదు ఈ పేసైన వాళ్ళందరూ ఉద్ధరించింది లేదు నువ్వు నష్టపోయింది లేదు వేరే పిల్ల ఏడమ్మ అనేప్పటికీ ఆయన నవ్వుతో దీనికోసం ఏడుస్తున్నావమ్మా అని నవ్వేప్పటికీ ఈ మనిషి ఈ మనిషి ఆ ఏడుకు సగం మర్చిపోయింది అక్కడ అలా కాకుండా నేను అప్పుడే అనుకున్నాను నువ్వు నువ్వు అసలు బద్ధకంగా ఉండిపోయావు ఎప్పుడు సరిగ్గా చదవలేదు వేషాలన్నీ విషయం అధ్యత ఇలా అయింది బాగా అయింది అని అలా మొదలుపెట్టాడు అనుకోండి ఆ మనిషి మరింత నిరుత్సాహపడిపోయి కుదేలైపోతుంది చూడండి మరి ఉన్నదా నేను యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి ఏది ఉంటే అది యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి ఇప్పుడు దోమలు ఉన్నాయనుకోండి దోమలను విరోధిస్తే ఉపయోగం ఏంటి ఏదో నెట్ ఒకటి కట్టుకోవడం లేకపోతే అది ఏదో కాయలు ఉంటుంది పెట్టుకోవడం ఉన్న దాంట్లో పడుకుని వాటిని విరోధించి ఉపయోగం ఏదో మీరు విరోధించడం మానేస్తే దాని నుంచి ఏదో పరిష్కారం వస్తుంది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ శంకర్లే ఉంటున్నారంటే నా ద్వేష్టి కించిత దేని విరోధించడు నా కాంక్షత దేనిని ఇది నాకు కావాలి అని పట్టుదలతోటి కోరడు కాంక్ష అంటే తీవ్రమైన కాంక్ష అని అభిప్రాయం ఇప్పుడు సపోజ్ అన్న వండిస్తున్నారనుకోండి కొంచెం నెయ్యి వేస్తామంటే వద్దని అంటారు అదిగో మీరు ద్వేషించారు అలాగ చేయకూడదు అలాగా రాంగుగా అర్థం చెప్పకూడదు కొంచెం నెయ్యి వేస్తానంటే వద్దని అదో ద్వేష్టి కొంచెం ఊరగాయ తీసుకురండి అంటే అదిగో కాంక్షతీ అలాగ పెట్టకూడదు అలా వచ్చిదానికి అలా పెడితే అది ఇంక శాస్త్రం అలా అర్థం కాదు ద్వేషము అంటే వద్దని చెప్తే ద్వేషం అవ్వదు వాడు ఏమైనా నాశనం అయిపోవాలి లేకపోతే ఈ పరిస్థితి ఇలా ఉండడానికి వీరు దీన్ని ఏమైనా సరే మార్పు చేసేయాల్సిన ద్వేషం అవుతుంది అలాగే పొనండి కొంచెం తీసుకురండి కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి అయితే ఒకప్పుడు కాఫీ ఇవ్వండి అంటే కాంక్ష నేను ఏమైనా సరే ఇప్పుడు మిలియన్ రూపీస్ సంపాదించేయాలి లేకపోతే ఇంత ప్రతిష్ట నాకు వచ్చేయాలి అంటే కాంక్ష అవుతుంది అదే నా ద్వేష్టి నా కాంక్షం వా దాన్ని సాధనానికి కూడా అడాప్ట్ చేశారు సుఖాన్ని కాంక్షించవద్దు దుఃఖాన్ని ద్వేషించవద్దు దుఃఖం వచ్చినా సుఖం వచ్చిన తల ఊపు అన్నిటికీ తల ఊపడం నేర్చుకో ఉంటాయి దీనికి నేను కథ చెప్పాను లేదో నాకు తెలియదు మళ్ళీ చెప్తున్నాను నా ద్వేష్టి నా కాంక్షత అయిన దానికి జపాన్లో ఒక జన్ మాస్టర్ ఒక ఆయన చాలా ప్రఖ్యాతి చెందినటువంటి జన్ మాస్టర్ ఒక ప్రఖ్యా ఆయనకు అందరూ కూడా ఎంతో సన్యాసులు ఇక్కడ అక్కడ జన్ మాస్టర్స్ ఎలాగా జన్ బుద్ధిజం ఆయన లోకంలో ఆయన బోధలకి అందరూ చాలా సంతోషిస్తూ ఆయన్ని గొప్ప ప్రశంసలతో ముంచెత్తుతో ఉండేవారు ఓరోజు ఆయన ఆశ్రమానికి సమీపంలో ఒక గృహంలో ఉన్న యువతి గర్భవతి అయినది పెళ్లి కాని యువతి గర్భవతి అప్పుడు తల్లిదండ్రులు కోప్పటితే అది బెంగ ఉంటుంది కదా ట్రెడిషనల్ ఫ్యామిలీస్లో సో కోప్పడితే ఎవరు వాడెవడో చెప్పు అని వాడు అడిగితే ఆ మహాత్ముడు ఏం ఆ జన్మాష్టమి వీళ్ళు అప్పుడప్పుడు ఆశ్రమానికి వెళ్తూ ఉండడం వస్తూ ఉండడం కలదు వాళ్ళు నమ్మేస్తారు చెప్పిన మాట అమ్మాయి అలా ఎందుకు చెప్పిందంటే అసలు వాడిని చెప్పడం ఇష్టం లేక వాళ్ళ ప్రసరం తట్టుకోలేక ఈ నెతి మీ పాలసం లేదు ఎందుకు ఒక అజ్ఞానం చేత వీళ్ళు వెళ్ళి ఆయన్ని చెడామడా తిట్టి వస్తారు ఆయన ఏమి మాట్లాడారు వాళ్ళందరికీ తెలుస్తుంది ఆయన దగ్గరికి ప్రసంగానికి రావడం మానేస్తారు ఆయనకి భిక్ష ఇవ్వడం మానేస్తారు చేస్తారు ఆయన ఏమీ మాట్లాడారు చిరునవ్వుతో అన్నీ స్వీకరిస్తాడు విక్ష ఇవ్వడం మానేస్తే ఏదో ఇంకో రకంగా ఏదో రెండు మెతుకుని సంపాదించుకుని తింటాడు ఏదో చేస్తాడు పోయిన మానేసాడు అని నేను అంటలేదు ఏదో చేస్తాడు మరో ఏదో చేస్తాడు శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలనే ఏదో సాంగతం ఏదో ఇది కాబట్టి అది అది కాబట్టి మరొకటి ఏదో దొరుకుతుంది ఏదో ఆకులు తిని బతికిన వాళ్ళు కూడా లేకపోలేదో సృష్టిలో ఏదో చేశాడు అయిపోయింది అందరూ రావడం మానేశారు దగ్గరికి ఎవరో కొద్ది మంది వచ్చేవారు అంటే వాళ్ళే కలక్షేపం కూడా చెడ్డ వచ్చేసింది ఆయనకి అయిపోయింది ఈ అమ్మాయికి ప్రసవం అయ్యండి పిల్లాన్ని తీసుకొచ్చి ఆయన చేతుల్లో పెట్టారు ఆ అమ్మాయికి మేము ఒప్పుకోండి అమ్మాయికి చిన్న వయసు ఇంకా పెళ్ళి లేదు పెట్టకూడదు లేదు పిల్లాడేమిటి అమ్మాయికి పెళ్లి కాలేదు కదా ఈ పిల్లాడిని నువ్వే కా తండ్రి కాబట్టి నువ్వే పోషించు అని ఆయనకి అప్పు చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన చేతుల్లో పెట్టేసి లేచాక ఆ పిల్లాన్ని తీసుకుంటాడు తీసుకుని ప్రేమగా సాకారండి ఇది దొరికిన పఠాలు మీరు చెప్తుంట ఇంకా ఈ పిల్లవాడితో కలెక్షన్ వీటికి స్నానం చేయించడం వాడికి భోజనం పెట్టడం ఆ కష్టాలన్నీ పడిపోయి సంవత్సరం అయిన తర్వాత ఆ చెప్పింది ఆయన కాదు నేను ఫలానా వాడిని ప్రేమించాను వాడు నా ప్రియుడు అని వాడు అప్పుడే ఊరి నుంచి వచ్చాడు వాడు నా ప్రియుడు నేను వాడిని పెళ్ళాడతాను అని చెప్పింది వీళ్ళు వెళ్ళారు వాడి దగ్గరికి వెళ్తే వాడు పెళ్లి చేసుకుంటాను వాళ్ళిద్దరూ పెళ్ళాడారు అప్పుడు వీళ్ళు వచ్చి క్షమాపణ చెప్పారు ఆయన క్షమించాడు ఏం పర్వాలేదు అప్పుడు ఆ ప్రతా వచ్చి మా పిల్లవాడు వాడు మాకు ఇచ్చేసేయండి అంటే ఇచ్చేసేయండి లేదు నేను పెంచాను నేను పెంచిన వాడిని నేను సంవత్సరం పెంచి ఇప్పుడు తీసుకుపోతానంటే నాకు పొద్దుపోతుంది నామ్మ నాకు ఎంత ప్ర ఇలాగే ఈ పిచ్చి కుక్క పిల్లల మీద వాటి మీద పెడుతూ ఉంటారు చూడండి ఆసక్తి నో ఆసక్తి నో అటాచ్మెంట్ సంవత్సరంలో రెండు సంవత్సరాలు పెంచాడు నీ కొడుకున్నారు ఏం మాట్లాడలేదు ఉన్నారు తీసుకు వాళ్ళు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఆయన మళ్ళీ అటు చే స్థితి ఇచ్చేశారు అందరూ మళ్ళీ అందరూ ఊళ్ళో వాళ్ళందరూ మళ్ళీ మహాత్ముడు అన్నారు మళ్ళీ వచ్చి ఆయన కాళ్ళకి అండలు పెట్టారు మంచిది యోన ద్వేష్టి నాకాంక్ష ఏమీ గొప్ప విషయం సామాన్యమైన విషయం ఏమం సాధనాన్ని కూడా ద్వేషించడం కాంక్షించడం సుఖము సుఖ సాధనము దుఃఖము దుఃఖ సాధనము సుఖాన్ని ద్వేషించడు దుఃఖ సాధనాన్ని ద్వేషించడం సుఖాన్ని కాంక్షించడు సుఖ సాధనాన్ని కాంక్షించడు ఏం విధోయ కర్మణి ప్రవర్తమానోపీ రాగద్వేషాధ్యయోగా స నిత్యసీతి జ్ఞాతవ్యర్థ సో ఈ విధమైన మానసిక ప్రవృత్తి ఆ మనోనిష్ట ఎవడైతే కలిగి ఉంటాడో ఏం విధోయ అతను కర్మలు చేస్తూనే ఉంటాడు కర్మలు అవుతూ ఉంటాయండి కర్మలు అవుతూ ఉంటాయి ఇప్పుడు అన్నం డింజర్ అనుకోండి నోట్లో పెట్టుకుంటారు కలుపుకుని నోట్లో పెట్టుకుంటారు సో ఆ విధంగా వాటిని ఏమంటే స్పాంటేనియస్ అంటారు స్పాంటేనియస్గా కర్మలు అవుతూ ఉంటాయి ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాను పుస్తకం ఎదుర్కొనే ఉంది శ్లోకం చదివాను మీరు అందరూ వినడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు కర్మ జరిగిపోతూ ఉంటుంది అంటే వస్తూ ఉంటుంది మాట్లాడుతూ ఉంటుంది బుద్ధి పనిచేస్తుంది వాయుంద్రయం పనిచేస్తుంది కర్మ జరిగిపోతూ ఉంటుంది ఆ సందర్భం ఇప్పుడు మీ దాన్ని మీరు వెళ్ళారు నా దాన్ని నేను వెళ్ళను నేను ఒక్కడిని కూర్చున్నాను అనుకోండి ఇంక మళ్ళీ మాట్లాడను అలా నోరు మొసలు కూర్చుంటాను పుస్తకం కూర్చుంటాను లేదా నేను ఎద్రపోతాను ఆ సందర్భం వచ్చినప్పుడు కర్మ జరుగుతుంది సందర్భం అలా నివృత్తిగా పడి ఉండడం కర్మలు అవుతూ ఉంటాయి ఈరోపలో ఆకలేసింది అనుకోండి ఏదో కప్పు కాఫీ ఏదో తాగడం పెట్టుకునే అది పెట్టుకోవడానికి అవకాశం లేకపోతే బయటకు పోయే హోటల్లోనో పోయే ఏదో చేయడం సంథింగ్ హ్యాపన్స్ కర్మలు ఆగిపోతాయని నేను అంటలేదు ద్వేషభావము కాంక్ష రెండు ఉండదు రాగద్వేషాదులు ఉండవు ఆది శబ్దం చేత కోపము అది తీసుకోండి కాంక్ష అంటే రాగమే డిజైర్స్ అండ్ ఫియర్స్ అండి డిజైర్స్ అండ్ ఫియర్స్ దే ఆర్ ది ఫోకల్ పాయింట్స్ ఆఫ్ ది ఈగో నో డిజైర్స్ ఏ డిజైర్ ఉండరాదు నో ఫియర్ అసలు ఫియర్ అనేది అసలు ఏది ఉండరాదు మీరు ఫియర్ను పెట్టుకుందాం అనుకుంటే మీ మనసులో భయ బీజాలని నాటేసేందుకు సిద్ధంగా కొన్ని వందల మంది ఉన్నారు కాసుకుని ఉన్నారు వాళ్ళు మీ మనసులో భయ బీజాలను అలా నాటేస్తారంటే ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు సర్వీస్ చేస్తున్నాం అనుకుంటారు మీకు ఒక సూపర్ స్టిషన్ అంటగట్టి మీరు సర్వీస్ చేస్తున్నాం అనుకుంటారు మీరు అలాగే అనుకుంటారు అది వచ్చిన కర్మ ఎందుకంటే ఆ బిలీఫ్కి మీరు అర్థం చేసుకోండి బిలీఫ్కి ఒక విచిత్రమైన శక్తి ఉంటుంది ఒక పిక్ష్యూ ఎనర్జీ ఉంటుంది ఆ బిలీఫ్కి అలా ఉంటుంది ఆ బిలీఫ్లో ఉన్నవాడు చాలా శక్తి కలిగి ఉంటాడు ఎక్కువ శక్తి ఉంటుంది వాడికి ఆ శక్తి వాడిని నేను నడిపించేస్తూ ఉంటుంది ముందుకు ఉన్నటువంటి శక్తి అది పిక్ష్యూ వాడు మైండ్ క్లోజ్ అయిపోయింది చాలా ఎనర్జెటిక్గా పనిచేసుకుంటూ పోతాడు ఎంత శక్తి అంటే ఇంక ఇంత అంత శక్తి కాదు ఓపెన్ మైండ్ అనేది ఉండదు ఫిక్సేషన్లో ఉండిపోతాడు ఆ బిలీఫ్ సిస్టమ్స్ అలాంటివి ప్రత్యూలైనా ఎనర్జీలో ఉంటారు వాళ్ళు వాళ్ళు కొన్ని భయభ్రాంతులతో బతుకుతూ ఉంటారు వాళ్ళ దరిదాపులకు వెళ్ళిన వాళ్ళకి ఈ భయభ్రాంతులు అట్టగట్టేస్తారు వాళ్ళు జోర పెడితే చాలా అట్టగట్టేస్తారు భయంభ్రాంతులు అలా ఉంటారు కాబట్టి భయాన్ని దరిదాపులకి రానివ్వకడు అంటే దాని అర్థము మూర్ఖంగా ఉండమని లేదంటే ఉళ్ళో వాళ్ళందన్నీ తిరుగుతూ ఉండమని అందరి మీద నిందలు వేస్తూ ఒక వేగబాండులాగా ఉండమని అది కాదు అది డిసిప్లిన్గా ఉండొద్దని కాదు డిసిప్లిన్గా ఉండాలి ఒక విజ్ఞానము విజ్ఞానానికి సంబంధించి ఒక అనుశాసనబద్ధమైన జీవనము దాన్ని నేను కాదంటలేదు కానీ అలా భయపడిపోతాం జనాలు ఎలా భయపడిపోతున్నారు దర్శనం అండి ఆశ్చర్యం కలుగుతుంది మేము లలితా సహస్ర నామం చదువుతున్నాము ఖడ్గమాల చదవట్లేదు ఇప్పుడు కొంపలు అంటుకుంటాయా అని ఎందుకంటే ఖడ్గమాల అసలు ఏమిటి ఖడ్గమాల ఏమిటి ఖడ్గమాల కత్తిమాల కటారుమాల అంటే వాటిస్తే అయి ఉన్నాం సో ఆ ఖడ్గమాలలో శ్లోకం ఉంటుంది అని ఖడ్గమాల చదవని వాడు లలితా సహస్రం చదివినా వేస్టే అని వేస్ట్ ఉంటే ఆగదు వేస్ట్ అంటే పోన్లే వేస్ట్ అయితే పోలే పోలే ఇంకో పని చేస్తుంది ఇప్పుడు ఈ పని చేసినా అయింది కదా అయింది అలా ఉండదు ఎవడైతే కట్కమాల చదవడో లలితా సహస్రనామం చదివి వాడిని ఆ దేవి నరకంలోకి సోలం పెట్టి పొడిచేస్తుందని ఉంటుంది అలా ఉంటుంది అక్కడ సో అనుష్ప్గా అనుష్టు అంటే తుప్ అని చెప్పి దానికి ఉపయోగపడే వృత్తానికి అనుష్టు అని పేరు తుప్ అని చెప్పచ్చు తుప్ప అంటే అలా చెప్పచ్చు అలా చెప్పచ్చు తూప్ అని చెప్పచ్చు దానికి అనుష్టూప్ అని పేరు కాబట్టి అనుష్టూప్ చెప్తాడు నన్ను ఇప్పుడు చెప్పంటే చెప్తాను సో సహస్రం లలితా దేవ్యా పాఠం కృత్వా కరోతి యహ పఠనం తస్య నరక పాత సహా రసంశయ ఇరవై ఐదు శ్లోకాలకి ఇరవై ఐదు మూడు పాదాలు కుదిరిపోయాయి ఇంకొక్క పాదం ఒక్క పిల్లలు అది కుదిరిపోతుంది అయిపోయింది కదా చెప్పిన శ్లోకంలో ఉన్నట్టే ఉండాలి పురాణంలో అలాగే ఉంటుంది శ్లోకం లేదంటే ఇంకో శ్లోకం చెప్తాం గీతా పాఠక సన్యాసే భిక్షాం శోభనాం నదా యహ నరకే పాతో ధ్రువం ఇంకో అనుష్టపులు చెప్పేది ఇలాగా గీతా పాఠం చెప్పి వాడికి మంచి అందమైన రుచికరమైన భోజనం ఎవడో పెట్టకపోతే వాడికి నరకం వస్తుందని చెప్పి మిమ్మల్ని అందరినీ భయపెట్టేదా లేదా శ్లోకం చెప్పారు చూడండి అనుష్టపులు ఎలా చెప్పారు నేను రెండు అనుష్ఠకులు అసలు మీరు ఎవరో లేకుండా పెన్ను కాగితం పెట్టుకుంటే పది అరూ ఇప్పుడు రాస్తారు రాయట్లేదు ఎందుకు వచ్చిందిలే మనకు ఇలా ఉంటాయి ఒకసారి నేను దేవాలయానికి వెళ్ళాలి అలా మూడుసార్లు నమస్కారం చేస్తున్నాను ఆయన ఎవరో ఉన్నారో అలా చేయకూడదు అలా విష్ణు ఆలయంలో చేయాలి శివాలయంలో చేయకూడదు శివాలయంలో ఇలా వెళ్ళి సగానికి వెళ్ళి వెనక్కి వచ్చేసి మళ్ళీ నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇటు వెళ్ళి అటు వెళ్ళి అలా చేయాలి నందీశ్వరుడు తలకాయనేమో సోలంబెట్టు పొడి చేస్తాడని చెప్పాడు ఈ నందీశ్వరుడికి పని పట నా తలకాయకు సోలంబెట్టు పొడి చేయడం వీళ్ళతో వస్తుంది కొన్ని పొడి చేస్తే పొడి చేయని వదిలిపోతుంది అవి కానీ నేను శుభ్రంగా మూడు సార్లు ఇలాగ ప్రదక్షిణం చేసినాకాంగ్స్ దట్ హీస్ డూయింగ్ ఎ సర్వీస్ టు మీ హీస్ దట్ బిలీఫ్ హీస్ ఈజ్ అనేక భయభ్రాంతులతోటి అలా భయపడకూడదు ఎక్కువ దేనికి భయపడకూడదు నిర్భయంగా ఉండాలి ద్వేష్ భయము ద్వేషము అవన్నీ కూడా అలాంటివి దాని అర్థం మూర్ఖంగా ఉండమని అదర్వల్లని తిట్టమని కాదు అడ్డగోలుగా మాట్లాడమని కాదు మంచిగా మాట్లాడాలి ప్రేమ కరుణ అవన్నీ ఉండాలి భయము కాంక్ష ఈ రెండు ఉండాలి ఆదిశబ్దం చేతను భయము క్రోధము ఇలాంటివి తెచ్చుకోవాలి సో ఇవి రాగద్వేషాది అయోగా వాటితో అసలు ఆయనకి సంబంధమే ఉండదు కాబట్టి రాగద్వేషాదులు లేకపోవడమే నిత్య సన్యాసం సన్యాసం పుచ్చుకోవడం ఇంకా అక్కడి నుంచి చిటమట్లాడుతో ప్రతి వాడి మీద చికాకు పడుతూ బతకడం ఎందుకు అనవసరం కదా అంతకంటే గృహస్థుగా ఉంటూ ప్రేమగా ఉంటే శ్రేష్టం కదా సన్యాసం పుచ్చుకుని ఫ్రస్ట్రేట్ అయిపోయి చికాకు పడిపోయి దానికంటే గృహస్థుగా ఉండడం శ్రేష్టం కదా కాబట్టి ఎప్పుడు సన్యాసం పుచ్చుకున్న తర్వాత ఎప్పుడు కంప్లైంట్ చేయకూడదు ఏదో వాళ్ళు పెట్టేది భోజనం వాళ్ళు పెడతారు భోజనం పెట్టారు అదే గొప్ప భోజనం మనకి ఏం కావాలండి నాలుగు మెతుకులను ఆ మెతుకులను నోట్లోకి పారాయడానికి ఏదో ఆధారవు అంటారు ఆధారము ఆధారము అనే సంస్కృత్పదానికి అపభ్రంశరూపం ఆధారవు అలా అంటారు పెద్దవాళ్ళు ఏదో ఉరగాయో లేకపోతే ఏదో సాంబారో ఏదో రసమో ఏదో పేరు పెట్టి కొన్ని రంగు నుంచి దాంట్లో మార్పు తినేసి చేకొట్టుకుని బయటపడతాం అయిపోయే దాంట్లో న్యూట్రిషన్ ఉందా ఏమో న్యూట్రిషన్ అందరూ తిన్నవాళ్ళు ఏమంత ఆరోగ్యంగా ఏంటి సో చూద్దాం ఎలా వస్తుందాం ఉన్న న్యూట్రిషన్ ఉందో ఏంది లేదు ఏది లభిస్తే అది తినేయడం కళ్ళు మూసుకుని తినేయడం చదురుక్ష లాభ సంతుష్ట కళ్ళు ఒకప్పుడు కారం గట్టిగా ఏం చేస్తాం ఏదో అలాగే జాగ్రత్తగా రెండు వెతుకులు లోపలికి పంపించేసి చే కొడుకుని బయటపడ్డాం అంతే ఒకప్పుడు కాఫీ ఇవ్వండి అంటే చాలా ప్రేమగా చాలా ఎక్కువ షుగర్ వేసేసి స్వామీజీకి నాకు ఒకసారి ఓవల్ టీన్ ఇచ్చారు ఎవరు కొంచెం షుగర్ ఎక్కువ వేసి ఇచ్చారు నేను అన్నాను లేని కాఫీ ఇస్తే సంతోషిస్తాను ఈ ఉన్న ఓవల్టీన్ ఓవల్ టీన్ తాగే స్వామీజీ బలం నాకు నాకు ఓవల్ ఈ ఓవల్ టీన్ మీరు అనొద్దు నేను ఎందుకంటే అదంతా కూడా పంచదారలాగా ఉంటుంది దాంతో పంచదారు వేయకముందే తాగలేం దాన్ని ఇంక వేసిన తర్వాత ఇంకేం తాగుతాం ఓవల్టీన్లు హార్లిక్స్లు ఏం మీకేమైనా చేతనైతే చక్కటి ఒక ఫిల్టర్ కాపీ షుగర్ తక్కువ వేసేయవని చూద్దాం వీ విల్ కన్సిడర్ ఇట్ ఆ రకంగా కాబట్టి ఎదురిచ్చా లాభ సంతుష్ట వస్తుంది అలాంటిదే వచ్చిందో కళ్ళు మూసుకుని తాగేయటము ఏదో చేయటం ఏమో ద్వేష్టిన కాంక్షతి ప్రతి చిన్న విషయంలో ఇవి ఎప్పుడు కూడా చిన్న విషయాల్లో అభ్యాసం చేయాలి అతి చిన్న విషయాల్లో అభ్యాసం చేయాలి అభ్యాసం చేస్తే పెద్ద విషయాల్లో అలవాటు తేలిగ్గా అయిపోతుంది చాలా చిన్న విషయంలో అభ్యాసం చేయాల్సి ఉంటుంది సోలాగా నేను ఒకసారి శాన్ ఫ్రాన్సిస్కో నుంచి న్యూయార్క్కి ఫ్లైట్లో వస్తున్నాను ఆయనే రెగ్యులర్ కస్టమర్ for all these fellows what well they are supposed to do with respect to me i am a premier member ne idhe idhe untundi ayyado pattukochadu breakfast pattukochadu nen annana i am vegetarian annanu anagane i don't have vegetarian breakfast annameda koncham koopadraduga maatladadu le have a nice day annanu uh, vellipoyadu tarvata nen inga i can complain i have a right to complain endukante Say, it's an important journey, six hours a journey, I hold a ticket and I am a consumer. Uh, they should pay more respect to me and then already I have indicated that I will take vegetarian food. But he cannot talk like that. I kept quiet with all that. Paraganda dharavata ucchya dobro. Pahoganda dharavata. I know I am an assistant of God ucchya. Ucchya, me remi tishko lezande. You tell me, what shall I take? I, have, I am a vegetarian. అంటే మా దగ్గర క్యారెట్సు టొమాటోస్ తర్వాత ఏదో క్యాండీ ఏదో ఉన్నాయి ఓకే జిండి తీసుకొచ్చింది ఆ క్యారెట్స్ని తినేసి ఆ టొమాటోల్ని తినేసి ఒక కప్పు కాఫీ కూడా తీసుకున్నామన్నాను తీసుకొచ్చింది తినేసి అయిపోయింది అంతే వాటి ఎవరు వీ గట్ వీ గైట్ ఇందుకోసం విరోధం పెట్టుకునే ఉంది అంత చిన్న చిన్న అంశాల్లో కూడా యాక్సెప్టెన్స్ ప్రతి చిన్నదాన్ని కూడా యాక్సెప్ట్ చేయడం అలవాటు చేసుకుంటే పెద్ద వాటిలో చాలా తేలిగ్గా యాక్సెప్ట్ అండ్ స్మాల్ థింగ్స్లో అభ్యాసం చేయాల్సి ఉంటుంది ఎప్పుడూ కూడా దేన్ని విరోహం చేయకపోవటం అనేది మంచిది వడు నిత్య సన్యాసి ఇది జ్ఞాతవ్య ఇచ్చ అంటే ఎందుకు అభిప్రాయం ఏమిటంటే అల్టిమేట్గా ఈ లైఫ్ ఈ జగత్తు ఈ వరల్డ్ ఇది మనకు ఆఫర్ చేసేటువంటి సుఖ దుఃఖాలు అన్ని మిథ్యా ఏమీ ఆర్ నాట్ వాల్యూబుల్ వాటిలో సారమే ఉండదు సారం దేనిలో ఉంటుందంటే మనశ్శాంతిలో సారము ఆ శాంతి ఇన్నర్ పీస్ దాన్ని కనుక మనం నిలత నిలబెట్టుకోగలిగితే దానిలో ఉంది సారము అదే సత్యం అదే అదే పరబ్రహ్మ దాంట్లోనే ఉంది సో సర్వం కలివిదం బ్రహ్మ అర్థం ఏంటంటే యాజ్ వీ లుక్ అరౌండ్ మనకు ఒక జీవితము దాంట్లో కొన్ని అంశాలు అనుభవానికి ఉంటాయి ఈ అనుభవానికి ఏది కూడా సత్యం కాదు ఇది ఏది సత్యం కాదు మరి ఇది ఈ ద్వంద్వాలేమీ సత్యం కావు అనుభవానికి వచ్చేవన్నీ ద్వంద్వాలే అవి ఏమీ సత్యం కావు మరి ఏమిటి సత్యము అంటే ఈ ద్వంద్వములకు అతీతమైనది ఒకటి ఉన్నది అది సత్యం అది ఏమిటంటే అది ఏమిటో చెప్పిది అవ్వదు తీరా చెప్పారంటే అది ద్వంద్వాల్లో పడిపోతుంది ఎందుకంటే లాంగ్వేజ్ ఎప్పుడు కూడా అపోజిట్స్లోనే ఫంక్షన్ చేస్తుంది అపోజిట్స్ దాటి ఫంక్షన్ చేయలేదు లాంగ్వేజ్ కాబట్టి ఆపోజిట్స్కి అతీతంగా ఉంటుంది కాబట్టి అదేటూ చెప్పలేదు మీరు కానీ అది మీ స్వరూపం కాబట్టి అది మీకు దూరంగా కూడా లేదు మరి మా స్వరూపమైతే దాన్ని మేము ఏ విధంగా చేరుకోవాలి అంటే ఈ ద్వంద్వాలకు అతీతంగా మీరు వెళ్ళగలిగితే దాన్ని మీరు చేరేసుకున్నట్టే నిర్ద్వంద్వోహి మహాబాహో అని అంటారు నిర్ద్వంద్వ ద్వంద్వవర్జిత బెట్ అందమైన మాట చెప్పాడు చాలా అద్భుతమైన మాట చెప్పాడు ఏమన్నాడంటే దేర్ ఆర్ టూ లెవెల్స్ ది లెవెల్ ఆఫ్ కాంటంప్లేషన్ ది లెవెల్ ఆఫ్ యాక్షన్ కర్మ క్రియని ఆచరించే స్థాయి విషం మన యొక్క దృష్టికోణం జగత్తు గురించి జీవితాన్ని గురించి మనకు ఉన్నటువంటి విషం యొక్క స్థాయి కాంటంప్లేషన్ ఉంటారు ఈ రెండు స్థాయిలు ఉంటాయి ఈ రెండు స్థాయిల్లో భేదం ఉంటుంది ఎలాగంటే లెవెల్ ఆఫ్ యాక్షన్లో గుడ్ అండ్ బ్యాడ్ అని రెండు ఉంటాయి మీరు ఏదైనా ఒక పని చేయాలనుకోండి గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి మీరు మాట్లాడాలనుకోండి గుడ్డు బ్యాడ్ రెండు ఉంటాయి పురుషంగా మాట్లాడొచ్చు మధురంగా మాట్లాడొచ్చు యాక్షన్ అనేప్పటికీ ఇది మిచ్చే బట్ స్టిల్ అట్ ది లెవెల్ ఆఫ్ యాక్షన్ గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉంటాయి మీరు పర్పస్ఫుల్గా బ్యాడ్ని పరిహరించి దూరంగా పెట్టి గుడ్ని స్వీకరించాలి ఓకే ది లెవెల్ ఆఫ్ కాంటెంప్రేషన్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ ఈయూ రెండు కూడా మిచ్చే ఫుడ్ అన్నది మిచ్చే బ్యాడ్ అన్నది మిక్షే కాంట్రిబ్యూషన్ల వీళ్ళ కాబట్టి నిర్వంద్వవర్జిత అంటే కర్మస్థాయి క్రియను ఆచరించేప్పుడు పుణ్యం పాపం రెండింటినీ సమానంగా ఆచరిస్తాడని కాదు అక్కడ పుణ్యాన్ని ఆచరిస్తాడు పరిహరిస్తాడు అంటే పుణ్యాన్ని ఆచరించి పాపాన్ని మళ్ళీ ఒక రెలిజియనిస్ట్గా మాత్రం కాదు పుణ్యాన్ని ఆచరించి పాపాన్ని పరిహరించినటువంటి రిలిజియనిస్ట్గా మాత్రం కాదు చూడండి ఈ పాప భీతి సమాజాలన్నీ కదిలిస్తుంది సొసైటీ ఎంటైర్ సొసైటీ మూవ్డ్ బై ది ఫియర్ ఆఫ్ సిన్ ఎంటైర్ క్రిస్టియన్ థియాలజీ ఈజ్ బేస్డ్ ఆన్ ది ఫియర్ ఆఫ్ సిన్ నాట్ క్రిస్ నాట్ క్రైస్ట్ క్రైస్ట్ ఆయన చెప్పిన దానికి క్రిస్టియానిటీకి చర్చియానిటీ అంటారు నాట్ క్రిస్టియానిటీ ఈ చర్చియానిటీకి క్రైస్తు చెప్పిన దానికి చాలా చాలా తక్కువ సంబంధం ఉంటుంది సంబంధం చాలా తక్కువ ఉంటుంది భాగవతంలో చెప్పిన దానికి మన వైష్ణవాచార్యులకి ఎలా చాలా తక్కువ సంబంధం ఉంటుందో అలా ఉంటుంది ఈ వైష్ణవాచార్యులు చెప్పేదానికి భాగవతంలో వ్యాసులు చెప్పిన దానికి ఏమి పోలిక ఉండదు ఏదో ఉంటుంది పోలిక ఏదో శ్రీకృష్ణుడు నామం పెట్టుకున్నాడు మేము కూడా నామం పెట్టుకున్నాం కాబట్టి ఒకటే సో అలాగంటే సంబంధం ఏదో ఓపెసరంత ఉంటుందో తెప్పిస్తే తత్వంలో ఏమీ సంబంధం ఉండదు సో క్రిస్టి చర్చియానిటీ క్రిస్టియానిటీ అని అనబుద్ధి కాదు ఎందుకంటే క్రైస్తు మహాత్ముడు ఆయన ఆయన బోధన చాలా పవిత్రమైనవి అని చెప్పి దీన్ని క్రిస్టియానిటీ అనబుద్ధి కాదు చర్చియానిటీ అని అంటాం అని చెప్పి ఈ చర్చియానిటీలో పాపము వాడు ఓన్ లైఫ్ అంతా కూడా పాపానికి భయపడుతూ బతులుతున్నాడు ఆయన చిన్నరా ఆయన చిన్నరా ఆయన చిన్న నా సీని వాష్ చేసుకోవాలి అది క్రైస్తు వాష్ చేస్తాడు అని భయపెడుతుంటాడు మనం క్రిస్టియన్కేను విమర్శించడం తేలిక ఎదరవాళ్ళని విమర్శించడం తేలిక కాబట్టి విమర్శించాం మన మనం బ్యాక్ యార్డ్ చూసుకుంటే మనం ఎలా ఉన్నాం ఎగ్జాక్ట్లీ సేమ్ హిందూ సమాజంలో ఈ పాపభీతి అనేది ఎంత ఘోరంగా ఉంటుందంటే తప్పు పని చేయమని నా అభిప్రాయం కాదు అది కాదు భయం వీడికి వీడు ఎప్పుడూ పాప భయంతోటే ఉంటాడు పాప భయానికి ఓ పాజిటివ్ ఉంటుందో నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఏమిటి మనం పాపాన్ని చేయొద్దు దానికి పాప నెగి నెగిటివ్ ఏమిటి అంటే వీడు ఎప్పుడూ భయపడుతూ ఉంటాడు పాపం ఉన్నా లేకుండా దేవుడికి కూడా భయపడుతూ ఉంటాడు పాప భీతి నేను న్యూస్ ఐటమ్ చదిగాను ఈవళ ఒక ఊళ్ళో వాళ్ళెందరో ఏం చేస్తారంటే పూర్ణిమ నాడు మొన్నడేగా వచ్చింది పూర్ణిమ వెళ్ళిందిగా మొన్ననే పూర్ణిమ ఇంటికి తాళం వేసి వెళ్ళిపోతారు ఓ రోజు గ్రామం వీడిపెట్టి పక్క గ్రామానికి వెళ్ళి చెట్ల కింద అక్కడ మకాం వేసుకుని టెంట్ కింద వేసుకుని అక్కడే వండుకుని కుండల్లోనూ వాటిలో వండుకుని తిని మళ్ళీ మొన్నడు వస్తాం ఎందుకయ్యా ఇదంతా అంటే పాప పరిహారం కోసం పాపం ఊరు వీలు పెట్టి చెట్టు కింద ఉండి ఓ పూట